స్తోత్రం దేవా పరిశుద్ధుడ గొప్ప దేవ ఏసయా బంగారు పాదాలకు ప్రభ వందనాలు స్థూతులు స్తోత్రాలు నాయన దేవా మీరు ఇచ్చిన ధన్యతం బట్టి కృపను బట్టి నీకు వందనాలు ప్రభా రాత్రికాల సమయంలో ప్రభా మేమందరం ప్రభా ని కృపా సన్నిధానంలో ప్రభా ని కృపా సింహాసనం దగ్గర చేరి ఉన్నాం ప్రభా విషయానికి వందనాలు రజ ఆకాశం ఈ సింహాసనం భూమిని పాదపీటం అన్నాం తండ్రి గొప్ప వందనాలు రజని పాదపీఠం దగ్గర ప్రభా మేము మొరపెడుతున్నాం లయ్యా ప్రభా ఈ కోడికను ప్రభా మీరు దీవించండి మీటింగ్ అంతుట్లో ప్రభా మీ తోడై ఉండి మీ ఆత్మ నడిపింపుద ఇచ్చేయండి ప్రభా వాక్యం చెప్తున్న బిడలతో మీరు మాట్లాడండి ప్రభా మీరు అభిషేకించండి ప్రభా మీ మాటలు ప్రభా వాళ్ళ నోట్లో ఉంచి తండ్రి వేసయా మీరే మాట్లాడమని ప్రార్థిస్తున్న దేవామ ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్న తండ్రి పరిశుద్ధడానికి వందనాలు వేసేయా ఏసఐయానికి స్థుతి స్థూతరాలయన అయ్యా మేమందరూ ప్రభా వాక్యము శ్రద్ధగా వినాలా ప్రభా ప్రతి ఆటంకము తొలగించమని ప్రార్థిస్తున్నా ఏసవి ప్రభా పరిషిద్ధడానికి వందనాలు ఏసయ అయ్యా మీటింగ్ అటెండ్ కావాల్సిన బిడ్డలందరినీ ప్రభా తొందరగా అటెండ్ అయ్యే కృపను దయచేయండి ఎశ్వ ప్రభావ అయ్యా బ్రదర్ దారి మార్గంలో ఉన్నారు ప్రభా తొందరగా వచ్చేటకు మీరు సహాయం చేయండి ఏసై మీరే ప్రతి ఆటంకాన్ని తొలగించండి ఎస్ఐ మీరే మాట్లాడండి పాటల ద్వారా ప్రభా మీరు పొందమని ప్రార్థిస్తున్న దేవా ఎస్ఐయా ఈ మీటింగ్ అంతటిని మీకు మహిమకరంగా జరిపించండి ఎసై మా ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్న దేవా అంతట్లో ప్రభా మీరే ఆదిత్యం మీరు నడిపించమని ఏసై పరిశుద్ధను ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆమె నాకు చాలిన దేవుడవు నీవే సయ్యా ఎవరూ మరిపించలేరు నీ ప్రేమను ఏ సయ్యా నాకు చాలిన దేవుడవు నీవేయే సయ్యా ఎవరు మరిపించలేరు నీ ప్రేమను ఏసయ్యా స్తోత్రం ఏసయ్యా శృతి స్తోత్రం ఏసయ్యా స్తోత్రం ఏసయ్యా శుతి స్తోత్రం ఏసయ్యా నాకు చాలిన దేవుడవు నీవే ఏసయ్యా ఎవరు మరిపించలేరు నీ ప్రేమను ఏ నా జీవము నీలో దాచి ఉంచావు నా జీవము నీలో దాచి నా ప్రతి అవసరము నిమహిమల చావు నా ప్రతి అవసరమో నిమహిమలవు స్తోత్రం జేసయ్యా స్తిస్తోత్రం జేసయ్యా స్తోత్రం జేసయ్యా శుతి స్తోత్రం నా నాకు చాలిన దేవుడవు నీ వేసయ్యా ఎవరు మరిపించలేరు నీ ప్రేమను ఏసయ్యా వెలుపటలో పట నాకు తోడై ఉన్నావు వెలుపటలో పట నాకు తోడై ఉన్నావు సాతాను దూతలను నా కాళ్ళ కింద ఉంచావు సాతాను దూతలను నా ంద ఉంచావు స్తోత్రం ఏసయ్యా శుతి స్తోత్రం ఏసయ్యా స్తోత్రం ఏసయ్యా శుతి స్తోత్రం ఏసయ్యా నాకు చాలిన దేవుడవు నీవే ఏ సయ్యా ఎవరూ మరిపించలేరు నీ ప్రేమను ఏసయ్యా అమూల్యమైనవి వాగ్దానము చేశావు అమూల్యమైనవి వాగ్దానము చేశావు పన్నెండు ముత్యాలతో నాకు ఇల్లును కట్టావు పన్నెండు ముత్యాలతో నాకు ఇల్లును కట్టావు స్తోత్రం ఏసయ్యా శుతి స్తోత్రం ఏసయ్యా స్తోత్రం ఏసయ్యా శుతి స్తోత్రం ఏసయ్యా నాకు చాలిన దేవుడవు నీవే ఏసయ్యా ఎవరు మరిపించలేరు నీ ప్రేమను ఏసయ్యా నాకు చాలినదే గుడవు నీవే ఏసయ్యా ఎవరూ మరిపించలేరు నీ ప్రేమను ఏసయ్యా స్తోత్రం ఏసయ్యా శుతి స్తోత్రం ఏసయ్యా స్తోత్రం ఏసయ్యాతి స్తోత్రం ఏసయ్యా స్తోత్రం ఏ సయ్యాస్తోత్రం ఏసయ్యా స్తోత్రం ఏ సయ్యా స్తిస్తోత్రం ఏసయ్యా ప్రైజ్ లాస్టర్ థ్యాంక్ యూ సిస్టర్జుల రాజు siyonu raraju rā rajullarajun rā rā rā raju siyonu raraju siyonu raraju na yesu painunna erushalemu na gruhamu siyonu raraju na yesu painunna erushalemu na gruhamu rajulla rajulla raju Siyonurā Rājū, Rajullā Rājū, Siyonurā Rājū, Siyonurā Rājū, Siyonurā Rājū, Nā Esu, Painunna, Hirushalemunā Gruhamu, Siyonurā Rājū, రాజు నాయసు పైను నా ఎరుషలము నా గృహము తల్లి గర్భాము నుండి వేరు చేసి తండ్రి ఇంటి నుండి నన్ను పిలచే తల్లి గర్భాము నుండి వేరు చేసి తండ్రి ఇంటి నుండి నన్ను పిలచే సీయును కోరికే నన్ను ఏర్పరచిన సీయును రాజు నా యేసు సిను కొరకే నన్ను ఏర్పరిచిన సిను రాజునాసూ రాజుల రాజుల రాజు సియోను రజు రాజుల రాజుల రాజు సియోను రజు రాజు నాయసు పైనున్న ఎరుషలెమునా గృహము సీయోను రారాజు నాయసు పైనున్న ఎరుషలేమునా గృహము నీషేదింపబడినారై సీయోనులమూలారై నీషేదింపబడినారై Siyonu Lomula Rai. Inni kalininanmu yenu kuninina. Siyonu Rarajuna Yesu. Inni kalininanmu yenu kuninina. Siyonu Rarajuna Yesu. Raju Lla Raju Lla Raju. Siyonu raraju rajulla rajul taaju siyonu raraju siyonu raraju na yesu peinunna erushalemu na gruhamu siyonu raraju na yesu peinunna erushalemu na gruhamu resident sister thank you sister ప్రాధాన్ చేసుకోమో తండ్రి నీ పాదలు కొంద నెల స్థితులు స్తోత్రం తండ్రి ఇంత మంచి అవకాశం మాకు అనుగురించి నీ కొందనాలు రాజా మరి పొద్దున్న నుంచి ఇప్పుడు వరకు కాపాడుతున్నందుకు తండ్రి భయంకరమైన రోజుల్లో మేము ఉంటున్నాం తండ్రి ప్రభావ మరి నేను వేసే ప్రభావ కాపాడుతున్నందుకు నీకు కొంత స్తోత్రం తండ్రి ప్రభా ఎక్కువ పర్లకు జ్ఞానం ఇచ్చేయండి ప్రభా సొంత తలంపులు కొట్టేసి కొట్టేయమని కోరుకుంటున్నాం తండ్రి ప్రభా అదేవిధంగా ప్రభా వాక్యం చెప్తుండేగా ప్రభా అందరు చెవి విని నేనే ఎస్ ప్రభా మేము ఏం నేర్చుకుంటున్నామో ఏం నేర్చుకోవాలో ప్రభా మీరు మాకు చూపించారు చూపించమని కోరుకుంటున్నాం తనే ప్రభా ఎస్ మరి మీ యొక్క ప్రేమ కృపా మాకు దయచేయమని నేను ఎసే ప్రభా మరి ఎవరైతే విననికి వచ్చినారు ప్రభా అద్భుత కార్యాలు దయచేయమని వాళ్ళ జీవితంలో ప్రభా వాళ్ళెక్కడ వాళ్ళు ఎక్కడ ఉన్న ప్రభా క్షేమంగా ఇంటికి తిరిగి వచ్చేట సాయం తెచ్చామని కోరుకుంటున్నాం తను ప్రభా మరో వాక్యం మీద వెళ్తుండగా నీ నీ నీ కృప నీ యేసు క్రీస్తు నమంలో అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి ఆమెన్ ఫస్ట్ జాన్ మొదటి యుహాను ఐదవ అధ్యాయము పదమూడు నుంచి ఇరవై ఒకటి వరకు చూస్తున్నాం ఫస్ట్ జాన్ ఫిఫ్త్ చాప్టర్ థర్టీన్త్ టు ట్వంటీ వన్ మొదటి యుహాను ఐదవ అధ్యాయము పదమూడు నుంచి ఇరవై ఒకటి ఎవరన్నా తెలుగులో చదవాలనుకుంటే చదవండి లేదంటే నేనే ఇంగ్లీష్లో చదివి మీకు ఎక్స్పీరియన్స్ మన ఈ యొక్క అంశం వచ్చేసి ఇందులో మనము రెండు చూసుకుంటాం అనమాట ఒక్కటేమో దేవుని యొక్క ఇంటర్నల్ లైఫ్ ప్లస్ దాని పర్పస్ కోసము అది ఏ విధంగా మనకు పని చేయబడుతుంది ఏ విధంగా నేర్చుకోవాలో అదే అంటే ఫాల్స్ టీచింగ్ టీచింగ్స్ నుంచి అంటే అబద్ధ బోధ నుంచి మనం ఏ విధంగా బయటపడాలో దీని యొక్క సారాంశం అనమాట అంటే మనకు దేవుని యొక్క ప్రెజెన్స్ తంటే తప్ప మనం ఏం చేయలేమనమాట అంతే దేవుని యొక్క కృప ఉంటే ప్రేమ ఉంటే మనం ముందుకు వెళ్తాం అది లేకపోతే నువ్వు నేను ఒక భూమి మీద జీవించడానికి జీవించినా కానీ దానికి అర్థం లేదనమాట అయితే uh i am writing this to you so that you may know that you have eternal life you that believe in the son of god you have courage in god presence because we are sure that he has as if we, if we ask him for anything that is according to his will chudandi ee ee the the modati letter yohann yohanno చర్చికి రాస్తున్నా అనమాట మొదటి లెటర్ అంటే ద ఫస్ట్ లెటర్ ఆఫ్ జాన్ యాజ్ టు మెయిన్ పర్పస్ చూడండి ఇది మొదటి లెటరు ఎందుకు రాస్తున్నాడంటే దేవుళ్ళో ఫెలోషిప్ అంటే దేవుళ్ళ సహవాసం ఎలా పెంచుకోవాలి అండ్ వార్నింగ్ టు ది ఫాల్స్ టీచింగ్ అంటే అంటే హెచ్చ ఒక హెచ్చరిక అంటే అబద్ధ బోధ నుంచి ఎలా కాపాడబడాలి తప్పించబడాలి దాని యొక్క అంశం అనమాట అయితే ఈవిల్ స్పీరియడ్ నుంచి మనం ఎట్లా తప్పించుకోవాలా ఆ తప్పించుకోవడం ఏ విధంగా తప్పించుకోవాలి ఏ విధంగా జరుగుతుంది తప్పించుకోవడం ఏ విధంగా ఇప్పుడు మనం ఒకవేళ పర్సన్ కన్వర్జేషన్ చేసుకున్నాం అనుకో ఫర్ ఎగ్జాంపుల్ ఊర్లో ఉన్నారు నేను సిటీలో ఉన్నాను అనుకో అతనితో కన్వర్జేషన్ జరగే మొబైల్ ఫోన్స్ వాడతాము అది కన్వర్జేషన్ పెట్టు అదే దేవుడికి మనకు కన్వర్జేషన్ ఏ విధంగా జరుగుతుంది మనకి మొబైల్ ఫోన్ లేదు కదా అది ఏ విధంగా జరగాలంటే ప్రార్థన ద్వారా అనమాట నీకు నాకు దేవుని యొక్క డైలీ కమ్యూనికేషన్ ఏంటంటే ప్రార్థన ప్రార్థన లేకపోతే నీకు నాకు జవాబు రాదు ఏదైనా సరే దేవుతో మాట్లాడాలంటే దేవు మనం అడగాలంటే ఏదైనా సరే అడగాలంటే ప్రార్థన దేవుడు వినాలంటే ప్రార్థన దేవు నుంచి జవాబు వచ్చిందంటే ప్రార్థన అంటే మనం ఇప్పుడు ఇది మంచిది ఇది చెడు అనేసి ఎలా తెలుసుకోగలుగుతామంటే మన తెలివితేట్లు అంటారు ఆ తెలివితేట్లు ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే నాలెడ్జ్ ఎక్కడి నుంచి వచ్చింది దేవుడి నుంచి వచ్చింది మనకి ఏ విధంగా ఏం నేర్చుకోవాలో ఏం నేర్చుకోదో ఏ దారి మంచిదో ఏ దారి మంచిది కాదో మనకు తెలుసు అనమాట అయితే ఇదంతటి కారణం ఏంటంటే దీని మొత్తం సంభాషణ జరుగుతుందంటే ఒక బిట్వీన్ టూ పీపుల్ అన్నమాట దేవుడు మనుషుడు ఏ విధంగా మాట్లాడుకునే వాళ్ళు ప్రార్థన ద్వారా ఇది వరకు అప్పుడు స్టార్టింగ్ లో అయితే దేవుడు వచ్చి మాట్లాడ సంభాషించేవాడు ఇప్పుడు మనము దేవునికి దూరంగా వెళ్ళి పాపంలో పరి దూరంగా వెళ్ళి కాబట్టి దేవుణ్ణి మనం చూడలేకపోతున్నాం ఆ పాపం అనే అడ్డుగోడిని తొలగించాలంటే నువ్వు ఏమి చేయాలి ఆ పాపం నుంచి నీకు విముక్తి ఎలా కలగాలి ఆ పాపం నుంచి నువ్వు ఎలా రక్షించబడాలి ఆ పాపం నుంచి నువ్వు ఏ విధంగా ఇతరులను రక్షించాలి ఆ పాపం నుంచి నువ్వు ఇతరులని దేవుల్లోకి ఎలాగా తీసుకురావాలి ఒకటి కేవలం ప్రార్థన ఆ ప్రార్థన మనకు కమ్యూనికేషన్ స్ట్రేట్ టు మన దేవుని దేవుని నుంచి మనం మాట్లాడే సంభాషణ ఒకరి కోసం ప్రార్థన చేస్తున్నాం వాళ్ళకు మనం ఆలోచించే ప్రార్థన చేస్తాం వాళ్ళు ఎక్కడున్నా సేఫ్ ఉండాలి దేవుని కోసం తెలుసుకోవాలి ప్రార్థన చేస్తాం సో పదిహేను వచ్చినాం చూడండి he is as whenever we ask him and since we know this true we know also that he gives us what we ask from him chudandi inga telugu l inka baaguntundi gani hmm aithe chudandi devudu edi adigina niku chesan antunadu edi murappettukuna niku isantu manna ippudu manam for example manamu ante ee lokasthulalo different different people unnaru ఫర్ ఎగ్జాంపుల్ మన ల్యాండ్ ఒక కొంచెం కొట్లాటలు ఉందనుకో మనం లాయర్ దగ్గరికి వెళ్తాం లాయర్ ఏం చేస్తాడంటే ఆయన మధ్యవర్తి జడ్జి దగ్గర మన మన పిటిషన్స్ అని ఆయన ఆయన ఆయన కలుపుతాడు కదా ఈ ల్యాండ్ ప్రాబ్లం ఉంది వీళ్ళది వాళ్ళు వచ్చి కొట్లాడుతున్నారని లాయర్ ఏం చేస్తాడంటే జడ్జి దగ్గర మన మధ్యవర్తిగా ఉండి కమ్యూనికేషన్ ఇస్తాడు సో మన కమ్యూనికేషన్ డైరెక్ట్ గాడ్ మనకు మధ్యవర్తి ఎవరు లేరు నువ్వు నేనే మనం అన్ని డైరెక్ట్ గా దేవునికి చెప్పు చెప్పగలుగుతాం మన పిటిషన్స్ అన్ని దేవునికి చెప్పుకోగలుగుతాం దేవ నాకు ఇది ప్రాబ్లం ఉంది అది ఆ ప్రాబ్లం ఉంది దేవ నాకు ఇది దేవు మనం ప్రాబ్లమ్స్ అన్ని మనకు చెప్పుకోగలుగుతున్నాం దేవుడు ఒకవేళ సరే నీకు నువ్వు నా నేను అన్ని ఇచ్చినాను కదా నువ్వు నా కోసం ఏం అంటే మనం క్వశ్చన్ మార్క్ వేసుకున్నప్పుడు మనం ఏం చెప్పుకోలేకపోతాం ఒక్క ఆత్మనైనా రక్షించలేము అంతెందుకు సొంత కుటుంబాలను కూడా మనం రక్షించలేకపోయినాం సొంత కుటుంబాలకు మనం సువార్త ప్రకటించ చేయలేకపోయినాం అది మన మనము మనము సువార్త ఎక్కడి నుంచి స్టార్ట్ చేసా మన కుటుంబాల మధ్య నుంచి స్టార్ట్ చేయాలి ఎందుకంటే మన కుటుంబాలకు మనకి చెప్పకపోతే వాళ్ళు ఏమనుకుంటారు వ్యక్తి నాకు చెప్పలేరు అని దేవుడు నిన్నే ప్రశ్నిస్తాడు ఏమైంది నేను నీ కోసం చేశాను కదా నువ్వు నా ఏం చేసినావు క్వశ్చన్ మార్క్ మనం వేసుకున్నట్లయితే మనం మైండ్ అంతా మొత్తం బ్లాక్ అయిపోతుంది ఏం చెప్పలేక మనం దేవుడు ఒకవేళ నీకు నువ్వు ప్రార్థనలో వచ్చి దేవుడు దర్శనం ఇచ్చిందనుకో మనం నువ్వేం చెప్పగలుగుతావు అప్పుడు దేవుళ్ళు వాళ్ళని కూడా నడపాలంటే మనకు పరిశుద్ధాత్మ అవసరం మనము స్టెప్ బై స్టెప్ వెళ్తున్నప్పుడు దేవుడు ఆ నడిపింపు ఎట్లా ఉంటుంది చాలా అద్భుతంగా ఉంటుంది అందులో కూడా కష్టాలు వస్తాయి కానీ మనం అవన్నీ ముందుకు దాటుకుంటూ వెళ్తుంటాం దేవుని యొక్క శక్తి ఎలా ఉంటామట దేవుడు మనకు సాయం చేసే మన దేవుని మధ్యలో సంభాషణ ఎట్లా ఉంటుంది అంటే చాలా పవర్ఫుల్ గా ఉంటది నీకు ముందే తెలియబరుస్తుంటుంది ఇది మంచిది ఇది చెడు అది తప్పు ఇది మీ కుటుంబాల్లో నేను మీ కుటుంబంలో ఎందుకు చెప్తున్నాంటే పదరో వచనంలో క్లియర్ గా రాస్తుందన్నమాట if you see your brother commit a sin ante ne yokka sahodarudu tappu chestunte nuve em chestavu ani raasundi if you see your brother commit a sin that leads that does not lead to a tappu cheyadam valla maranamu not lead to death chudandi devudu mana maranani jeyinchinadu devudu mana paapalini jeyinchinadu తను సిలువ మరణించి మన మనకు విముక్తి కలిగించినాడు లేకపోతే మనం మా చీకట్లను అట్లే ఉండిపోతాం చీకటి ఎంత భయంకరంగా ఉంటుందంటే దేవుడు రాక మనం అంత చీకట్లో ఉన్న ఎప్పుడైతే దేవుడు వచ్చినా ఆ చీకటిని తారుమారు చేసేసి మొత్తం వెలుగులోకి తీసుకొచ్చినాడు నిన్ను నన్ను వెలుగులోకి తీసుకొచ్చినాడు ఎందుకంటే నిన్ను నన్ను వెలుగులోకి ఎందుకు తీస్తున్నాడంటే ఇతరులను వెలిగించాల వెలిగించాలని తీసుకొచ్చున్నాడు దేవుడు క్లియరా చెప్తున్నాడు అవును ఇప్పుడు మనము ఫర్ ఎగ్జాంపుల్ మనం బాగా ఆడితే మనల్ని సెలెక్ట్ చేస్తారు క్రికెట్లో కానీ ఎక్కడైనా కానీ మనం ఆడితే కబడ్డీలో కానీ కానీ నేను మంచిగా ఆడుతున్నావని సెలెక్ట్ చేస్తాను అది న్యాయంగా సెలెక్ట్ చేసుకున్నాను కానీ కొంచెం డబ్బు వల్ల కొంతమంది ఆడు మంచిగా ఆడకున్నా నిన్ను సెలెక్ట్ చేసుకుంటారు కానీ దేవుడు మాత్రం నిన్ను ఎందుకు సెలెక్ట్ చేసుకున్నావు అంటే దేవుని కోరడు నువ్వు పని వాడి పని వాడిగా దేవుడు నేను సెలెక్ట్ చేసుకున్నాడు దేవుని దేవుడు రికమెండేషన్ అవసరం లేదు క్లియర్ గా వాక్యం చదివిస్తుందంటే యోహన్ శువార్త పదిహేనవ అధ్యాయము పదహారవ వచ్చినాము దేవుడు క్లియర్ గా చూస్తున్నాడు దేవుడు ఏం చూస్తున్నాడు నేను నిన్ను ఏర్పరచుకున్నాను నా తండ్రి నిన్ను ఏర్పరచుకున్నాడు నా తండ్రి అంటే ఎవరు ఏ సుప్ర దేవుడు నన్ను ఏర్పరచుకున్నాడు ముందే నా కొరకు ఒక ప్రాణికలం అంటే నాకొకరకు ప్లాన్ పెట్టినాడు నీకు నాకు ఎందుకు ఇది తెలియబడుతున్నది చూడండి భయం మీరు ఆలోచించండి ఒకసారి భయంకరం రోగం నుంచి కాపాడబడినమా వాస్ట్ పాయింట్ నేను నాకు ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినా నేను కరోనా నాకు జాబ్ పోతున్నా నేను వ్యాక్సిన్ తీసుకోలేదు దాని నుంచి కాపాడబడినమా ఎందుకంటే నేను మూడు నాలుగు సాక్ష్యాలు విన్నాను నేను చూడండి దేవుని యొక్క ప్రాణాలకు ఎట్లుంటుందంటే నువ్వు యొక్క నువ్వు నడి నువ్వు నడిచే మార్గము దేవుడు నడిచే మార్గము ఆ దారిలకు ఈక్వల్ గా ఉండాలని దేవుడు మార్చు దేవుడు అలా అనుకుంటుంటాడు కానీ మనం మాత్రం కొంచెం తప్పిపోతుంటాం ఎందుకంటే కమ్యూనికేషన్ కమ్యూనికేషన్ లెక్క ఫర్ ఎగ్జాంపుల్ మనం రోజు మీ ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు సిటీలో ఉండి మీ పేరెంట్స్ ఊళ్ళో ఉంటే మంచి చెడులు ఎట్లా తెలుస్తుందో వాళ్ళ ఆరోగ్యంగా ఉన్నారా లేదని నువ్వు రోజు మాట్లాడుతున్నాగా తెలిసేది ఒక రెండు రోజులు మూడు రోజులు ఫోన్ మాట్లాడుకుంటే నీకు ఎమర్జెన్సీ కాల్ ఎట్లా వస్తుంది అప్పుడే చెప్పలేం కదా సడన్ గా మీ ఫాదర్కి ఊర్లో ఉంటే ఏదో యాక్సిడెంట్ కావచ్చు లేకపోతే హార్ట్ అటాక్ రావచ్చు మరి నీకు ఫోన్ చేయాలంటే నీ ఫోన్కి కలుస్తుంది కమ్యూనికేషన్ ఇంపార్టెంట్ ఎందుకంటే ఇక్కడ ఈ వచ్చిన ఏం చెప్తుందంటే సహోదరులు సహోదరు అయినా సరే తప్పు పని చేసేటప్పుడు చూడండి యూ షుడ్ ప్రే టు గాడ్ హూ విల్ గివ్ హిమ్ లైఫ్ చూడండి వాళ్ళ తప్పుల కోసం దేవు నీ తప్పు కోసం దేవుడు చనిపోయినట్టు నువ్వు చేయాల్సింది చిన్న పని దేవుని దేవునికి దేవుని దగ్గర పిటిషన్ వేయడం పిటిషన్ అంటే ఇది నాది వీడు నా వీళ్ళంతా నా వాళ్ళు ప్రభువా వీళ్ళ కోసం మేము ప్రార్థన చేస్తున్నాం అతను బతికించు ఎందుకు ప్రార్థన చేయమంటే దేవు నీకు ఛాన్స్ ఇచ్చినప్పుడు అతను కూడా ఛాన్స్ ఇస్తాడు క్లియర్ గా రాసింది చూడండి ఇఫ్ యూ సి యువర్ బ్రదర్ కమిట్ ఎస్ సిన్ దట్ డస్ నాట్ లీడ్ టు అతను తప్పు చేయడం వల్ల మరణము రాదు అంటే తప్పులు చేయడం వల్ల మరణము రాదు ఎందుకంటే నువ్వు ప్రార్థన చేయకపోవడం వల్ల మరణము వస్తుంది అతను కోసం నువ్వు ప్రార్థన చేయలేదు క్లియర్గా వాక్యం చెప్తుంది యూ షూడ్ ప్రే టు గాడ్ అతను తప్పు చేసేటప్పుడు నువ్వు నిలదీయలే నువ్వు అడగలేవు నువ్వు చేయలేవు అప్పుడే అడుగుంటే నేను తప్పు చేయకపోయిన వాణ్ణి కదా అని నీకు దేవుడు ప్రశ్నిస్తున్నాయి నువ్వు అప్పుడే అడగాలి కదా నువ్వు మొక్క పెట్టినప్పుడు మొక్క నాటినప్పుడు అది వంగిపోయినప్పుడు నువ్వు దానికి స్టేట్ రానికి కట్ట కట్ట మనము ఎంచుకుంటాం దేనికి అదొక స్ట్రేట్ మొక్క స్టేట్ గా రావడానికి అప్పుడే నువ్వు అప్పుడే మొదటి మొదటిలో ఉన్నప్పుడే పిల్లలు వేయక ముందుకే నువ్వు తప్పు నువ్వు చెప్పుంటే నేను సరి అయినాడు కదా సరి సరి అయ్యేటని కదా ఎందుకంటే నీకు నాకు తెలుసు దేవుని కోసం అతనికి ఏం తెలుసు అవును కదా నిజమైన దేవుని కోసం మర్మమేందో మనకు తెలుసు ఇక్కడ బ్రదర్ అంటే ఎవరు అక్కడ తెలుసా దేవుని తెలియని వాళ్ళు బ్రదర్స్ అంటే దేవుని తెలియని అన్యులు వాళ్ళకి తెలియదు వాళ్ళకి అస్సలు తెలియదు దేవుని కోసం వాళ్ళ కోసం ప్రార్థించామంటు ఆత్మీయంగా ఆలోచించాలి మనం ఆత్మీయంగా ఆలోచించాలి ఇక్కడ బ్రదర్ అంటే మన తోటి ఎవరైనా కావచ్చు మన ఇంటి వాడైనా పక్క అయినా అందుకే <Santhike> 10 కమెండ్మెంట్స్ లో ఒకటి ఇంపార్టెంట్ కమెంట్ లవ్ యువర్ నేబర్ అది గొప్ప ఆయుధం మనకు సీక్రెట్ అది మనము వాళ్ళని ప్రేమించడం వల్ల వాళ్ళు అరే నీకు రేపు సాక్ష్యం అదే ఈ ఇంట్లో ఈ బ్రదర్ ఇట్లుంటాడు ఆ ఫ్లాట్ లో బ్రదర్ ఇట్లుంటాడు రేపు తప్పు సాక్ష్యం అతను అన్నిళ్ళు చెప్పుంటే దేవుడు ఓడిపోయినట్టే దేవుడు ఓడిపోయినట్టే అందుకే మనం ఈ కన్నులు మన చుట్టూ ఎట్లాంటివి తెలుసా అన్ని కెమెరాస్ అన్ని కన్నులు మనల్ని చూస్తుంటాయి నువ్వు సరిగ్గా ఒక్కసారి లేకపోతే మీరు దేవుని నమ్మి కూడా మీరు ఇట్లా చేస్తురంటే ఆ మాట మనకు రాకూడదు ఇతరు వాళ్ళకి తెలియదు నిజంగా దేవుని కోసం స్వచ్ఛంగా ట్రూగా చూడండి ఈ ఇంటర్నల్ లైఫ్ ఎలా నడిపిస్తుంటుందంటే దేవుడు నీకు లైఫ్ కోసము అవును నీకు లైఫ్ ఇచ్చిందా లేదా అవును నాకు ఇచ్చినాడు నీకు కూడా ఇచ్చినాడు దేవుడు మరణం దేవుడు మరణాన్ని విజయం విజయవంతంగా చేసినాడు దేవుడి ప్లస్లో నువ్వు చనిపోయి చనిపోయి ఉంటే మనం నరకానికే పోయేటం కాబట్టి దేవుడికి ఇతరనే లైఫ్ ఇచ్చినాడు దాన్ని కాపాడమని ఇతరులకు చెప్పమని ఇతరుల గురించి ఇతరుల గురించి దేవుని యొక్క స్వార్థ ఇతరులకు తెలియపరచమని దేవుడు దేవుడు ఈ వాక్యం ద్వారా మనం నేను చూడండి సహోదరులు ఫాల్స్ టీచింగ్ నుంచి దూరంగా ఉండాలి ఫర్ ఎగ్జాంపుల్ కొత్త కొత్త వ్యక్తి వచ్చినాడు తెలియకుండా ఫాల్స్ టీచింగ్ లో కూర్చొని వింటున్నాడు అనుకోవానికి ఆయనకి ఏం అర్థం అవుతుంది చెప్పండి ఏం అర్థం కాదు నేను విన్నది వేరే కదా నేను చిన్న సాక్ష్యం పంచుకోవాలనుకుంటున్నా చూడండి నేను ఇది వరకు ఒక క్రిస్టియన్ ఆర్గనైజేషన్లో వర్క్ చేస్తున్నాను వాళ్ళు రోమన్ క్యాథలిక్స్ మనం ప్రొటెస్షన్స్ వాళ్ళు మేరి మాతని నమ్ముతారు మనం ఏసు ప్రభుని నమ్ముతాం అయితే అక్కడ ఒక అన్యుడు సాక్ష్యం ఇస్తున్నాడు ఏం అని ఇచ్చినట్టు చూడండి నీకు వాళ్ళకు చాలా డిఫరెన్స్ ఉంది చాలా డిఫరెన్స్ ఉంది నీకు వాళ్ళకు చాలా డిఫరెన్స్ ఉంది అరే వీళ్ళు దేవుని పేరు చెప్పి మోసం చేస్తున్నారు నువ్వు ఇది తప్పని వాళ్ళకి చెప్తున్నా కానీ వాళ్ళు ఆయన పట్టించుకుంటలేరు అంటే మీరు ఇంత ఒక వ్యక్తి అంటుండి ఇంత కఠినంగా ఉంటారు కానీ క్రిస్టియన్స్ అలా ఉంటారే ప్రేమ ఉంటారు కదా ఎందుకు అలా ఉంటారు అని ఆయన అన్యుడు ప్రశ్న ఇస్తున్నాడు అతనికి సమాధానం మనం ఏం చెప్తా చెప్పగలుగుతాం చెప్పండి సో నేనేం చెప్పానంటే వాళ్ళు పాటించేది వేరు నేను మేము పాటించేది వేరు మాది ఇట్లా ఉంటుంది ఇట్లా ఉంటుంది ఇట్లా ఉంటుంది అని చెప్తూ కరెక్టే నేను చూసినాం కాబట్టి వింటున్నాం వాళ్ళిద్దరు మధ్యలో డిఫరెన్సెస్ నేను చెప్పినా నేను వాళ్ళు ఇట్లా చేస్తారు మేము ఇట్లా చేస్తామని అవునా బ్రదర్ ఓకే బ్రదర్ నాకు ఇప్పుడు అర్థమైంది అన్నాడు అంటే అంటే ఫస్ట్ ఆయనకు ఒపీనియన్ ఏమైపో బ్యాడ్ ఒపీనియన్ వచ్చేసింది మనకు మొదటి పిల్లరే చాలా ఇంపార్టెంట్ ఏదైనా చేసిన ఫస్ట్ ఇంప్రెషన్ అయినా కానీ బెస్ట్ వర్డ్స్ దేవుళ్ళు ఒకరికి ఏ ఒక వ్యక్తికి మనం ఏ విధంగా చెప్ప వాక్యం ఏ విధంగా చెప్పబడాలి ఏ విధంగా చెప్పగా చెప్పాలంటే దేవుడు వాక్యము మనకు చూపిస్తున్నాడు చూడండి తెలుగులో చదువుతా అంటే చదవండి బాగుంటది మొదటి మొదటి వచ్చనం చదవండి ఒకసారి ఫస్ట్ జాన్ ఫిఫ్త్ పదార వచ్చనం తన సహోదరుడు మరణము కానీ మరణము కారణము కానీ పాపము చేయగా ఎవడైనాను చూచిన ఎడల అతడు వేడుకొనను తనని బట్టి దేవుడు మరణ కారణం కాక పాపము చేసిన వారికి జీవము దయచేయును మరణకరమైన పాపము కలదు అట్టి దాని గురించి వేడుకొన నేను చెప్పుట లేదు సకల దుర్నీతులు పాపులు అయితే మరణ కారణము కాక పాపము కలదు అయితే చూడండి ఈ వాక్యం ఏందంటే ఇక్కడ ఇంగ్లీష్ లో ఇవి ఇంగ్లీష్ లో తెలుగు మనం కంపేర్ చేసుకుందాం డిఫరెన్స్ చూసుకుందాం ఇఫ్ యూ సీ అ బ్రదర్ సీన్ కమిట్ అన్ ఇక్కడ క్లియర్ గా ఉంది ఓవర్ నీ సోదరుడు తప్పు చేయడం వల్ల నువ్వు అతన్ని అతని కోసం ప్రార్థన చేయాలి ఫస్ట్ నువ్వు డైరెక్ట్ మనం పోయి మనం ఏం చేయలేం ఫస్ట్ ప్రార్థన కమ్యూనికేషన్ నీ దేవుని దేవుడు నువ్వు దేవుని పట్ల మన కమ్యూనికేషన్ దేవ మరి ఇట్లా ఉంది ఇట్లా ఉంది అంటే దేవుడు నీకు సరైన దారి చూపిస్తాడు చూడండి మనం ఎన్నో సాక్ష్యాలు విన్నాం ఆ ఒకరి కోసం ప్రార్థన చేస్తుంటే దేవుడు ఇంకా ప్రార్థన చేయండి ఇంకా లైఫ్ పొడిగిస్తూ ఉంటాడు కదా ఇందులో కూడా అంతే దేవు ఇందులో కూడా అంతే మనము దేవుని కోసము అంటే దేవుని కోసం ఎంత చూడండి ఎంత నేర్చుకున్నామో దేవుని మనం ఎంత నేర్చుకున్నామో నీకు ఉన్నదంత నీకున్న నీకున్నంత నాలెడ్జ్ మొత్తమో ఇతరుల మీద అన్ని అంటే బ్రదర్ అంటే వరకు మనం మనం చుట్టుపక్క వారే సో సోదరులు వాళ్ళు తప్పు చేయడం అంటే నువ్వు చెప్పినా నువ్వు చెప్తున్నావు అనుకో కొంచెం మన ధైర్యం చాలదనుకో కానీ ప్రార్థన వల్ల ప్రతిదీ అనేసి వాక్యం సెలవిస్తున్నా చూడండి ఆల్ రాంగ్ డూయింగ్ ఈజ్ అ సిన్ బట్ దేర్ ఇస్ అ సిన్ విచ్ డస్ నాట్ లీడ్ టు డెత్ చూడండి దేని యొక్క వాక్యం అంటే వాళ్ళకు తెలియదు కాబట్టి తప్పు చేస్తున్నారు వాళ్ళు తప్పు చేస్తున్నారు అది మరణ మరణానికి దారి తీస్తున్నా వాళ్ళకి తెలియదు కాబట్టి నువ్వు ఒకవేళ ప్రార్థన వాళ్ళ కోసం ప్రార్థన చేయకపోతే నిజంగా వాళ్ళ వాళ్ళకు అంటే అర్థం లేకపోతుంది అర్థం లేకపోతుంది నువ్వు చెప్పినా కానీ వాళ్ళకి అర్థం లేకపోతుంది అర్థం అంటే వాళ్ళ చావుకు నువ్వే కారణం ఎందుకంటే చూడండి మనకు వాళ్ళకి తెలియదు దేవుని కోసము వాళ్ళకి తెలియదే తెలియదు అసలు మనకు తెలిసినంత అసలే తెలియదు వాళ్ళ ఫాల్స్ బోధలో ఉన్నారు అంటే ఫాల్స్ టీచింగ్స్ లో ఉన్నారు అందరికి టైంకి వస్తారు నేను ఒక చర్చ చూసిన పేరు చెప్పాను కానీ కరెక్ట్ టైంకి వస్తారు వర్షిప్ చేసుకుంటారు ఇంగ్లీష్ వర్షిప్ తెలుగు తమిళ్ తమిళ్ వర్షిప్ ఉంటుంది కరెక్ట్ టైంకి వస్తారు కరెక్ట్ టైంకి వెళ్ళిపోతారు అంతే ఓన్లీ సండేనే మిగతా రోజులు వాళ్ళకి ఏమైనా రోజుల్లో పర్వాలేదు ఆ చర్చి సిస్టమ్ వాళ్ళు చేసుకున్నారనమాట వాళ్ళ సొంతంగా వాళ్ళు నిర్ణయించు కానీ ఏ రోజు ఇతర రోజులకు చేయడం నేను చూడలేదు ఎప్పుడు కానుక ఎప్పుడు కానుక అంటే కుటుంబాల్లో ప్రార్థన పెట్టాం పెడదాము అనేసి కూడా ఆలోచించలే వాళ్ళు కుటుంబ ప్రార్థనలు కూడా ఆలోచించలే వాళ్ళు అట్లా అట్లా తయారైపోయింది అనమాట ఈరోజు చూడండి దేవుడు నిన్ను ఏర్పరచుకున్నట్టే దానికి ఒక కారణం ఉన్నది అంటే ఒక రీజన్ ఉన్నది ఆ రీజన్ బట్టి దేవునికి ఆ రీజన్ని నువ్వు దేవుని అడిగితే కరెక్ట్ గా మనకు చూపిస్తాడు అనమాట చూడండి అనేకులు ఎంతో మంది దేవునికి తెలియని చూడండి క్రిస్టియన్స్ మీరు ఎన్నో అటాక్ అవుతాయి అటాక్స్ జరుగుతున్నాయి ఇంకా ఇంకా రాబోయే దినాలు కూడా చాలా చెడ్డగా ఉన్నాయి ఎన్నో అటాక్స్ జరుగుతావు దాని నుంచి నువ్వు ఎలా దాని నుంచి కాపాడుతావు నువ్వే తప్పించుకోకపోతే నీ సోదరుడికి నువ్వేం చెప్తావు నువ్వే కాపాడబడలేకపోతే నువ్వు సోదరుడికి నువ్వేం చెప్తావు ఎయిటీన్త్ వస్తుంది వీ నో దట్ నో చైల్డ్ ఆఫ్ గాడ్ కిప్స్ ఆన్ సింగ్ Sinning. for the son of God keeps him safe the evil one cannot harm him we know that we are belongs to God even though the whole word is under the rule of the evil one we got it they would chase in the most of the story they would say satanudu nevala navala already makrami chukunadu ఎంతోమంది చనిపోతున్నారు దేవుని స్వార్థ తెలియని వాళ్ళు చనిపోతున్నారు వాళ్ళు డైరెక్ట్ నార్కంకే దేవుడు నా కోసం ఎన్నో చేసినాడు కానీ దేవుని కోసం ఒక్కటి ఆ ఒక్క ఆత్మ నన్ను నేను ఒక్కొక్క ఆత్మ ఎంతోమంది ఉన్నారు మన పాపులేషన్ తెలుసా మనం కౌంట్లెస్ ఒక్క కోటి ముప్పై ఏడు దానికంటే ఎక్కువనే ఉన్నారు కోటి ముప్పై ఏడు మన ఇండియాలో ఎంతో మందికి మారుమారు గ్రామాల్లో ఎందుకు పోతున్నాం ఎందుకంటే సిటీలో ఉన్నవారు అన్ని వాళ్ళు తెలుసుకొని వాళ్ళు పాటించారు తెలియని వారు ఎంతో మంది ఉన్నారు దేవుని సువార్త తెలియని వారు నువ్వు చెప్పిన బ్రదర్ లైఫ్ ఇంతే బ్రదర్ అట్లనే వెళ్తుండాలి రెండు పాటలు ఒక ప్రార్థన మా అంటే పాటలు మ్యూజిక్ సిస్టమ్ పెట్టుకొని సౌండ్ పట్టుకొని పోవాలా కానుకేషన్ పోవాలా కానీ నువ్వు సువర్ నువ్వు నువ్వు సేవ ఎప్పుడు చేస్తావు నువ్వు సువార్థ ఎప్పుడు ప్రకటిస్తావు ఒక్క ఆత్మ నన్ను ఎప్పుడు రక్షించినావు నీది ను ఆలోచించుకుంటే అది నీ స్వార్థం అవుతుంది ఇతరుల కోసం ఆర్తిస్తే బావుల కోసం అరే దేవుడు ఆలోచిస్తున్నాడు నీ కోసం కూడా ఎందుకంటే చూడండి యోగ గ్రంథంలో సాతను లోకమంతా సంచరించి వచ్చినప్పుడు దేవుడు అడుగుతాడు ఫలాన వ్యక్తిని కలిసినావా దేవా కలిసినా బ్రద కలిసినా దేవా నువ్వు అని ఆయన కాబట్టి ఆయన నీవు తట్టి ఉన్నాడు ఒకవేళ అట్లాంటి శోధన నీకు వచ్చిందంటే తట్టుకోలేవు నేనైనా సరే ఎవరైనా సరే తట్టుకోలేం ఎందుకంటే దేవుని యొక్క పరిశుద్ధాత్మ ననుపి మనకు కావాలి దేవుని యొక్క కృప కావాలే తట్టుకోవాలంటే ఒక్కసారి మనకు ప్రాబ్లం వచ్చిన మనం మన మనసు ఎట్లాంటిదంటే ఉంటే హ్యాపీగా ఉండే చిన్న చెడ్డు చబ్బ నాకే రావాలి ఎందుకు వేరే రావచ్చు కదా ఇది నాకెందుకు జరుగుతుంది ఇలా వేరే వాళ్ళకి కదా ఏది సహజం మనిషి గుణం ఇలాంటిది అతను చూడు సంతోషంగా ఉన్నాడు ఏ కష్టం లేదు ఏ సుఖం లేదు నాకే ఎందుకు వస్తుంది నీకు వస్తుందంటే నువ్వు పరీక్షలో పాస్ కావాలి నీకు వస్తుందంటే ఒక స్టెప్ ఎక్కుతున్నావు అని అర్థం నీకు వస్తుందంటే ఇంకొక స్టేజ్కి వెళ్తున్నావు అర్థం అవి జయించి ముందుకు వెళ్తేనే కానీ వేరే స్టేజెస్కి ఇప్పుడు దేవుడు చెప్పినట్టు నేనే సత్యము జీవం మార్గం కదా ఆ మూడు స్టేజ్లు మనం దాటితే దాటాల ఒక్కొక్క స్టేజ్ ఎంత కష్ట ప్రయాసం ఉంటుంది తెలుసా ఊరికేగా ఇవన్నీ టీచింగ్స్ మనం నేర్చుకోవాలి అన్ని నే నేర్చుకుంటున్నాం ఇప్పుడు మీరు ఆలోచించండి మన దగ్గర ఉన్న టీచింగ్స్ అదర్ టీచింగ్స్ చాలా డి ఉంది చాలా డిఫరెన్సెస్ ఉంది ఏది మ్యాచ్ కాదు నువ్వు షాక్ అయిపోతావు వాళ్ళు చెప్పేది షాక్ అయిపోతారు అరే ఇట్లా కాదు అట్లా నువ్వు సత్యం చెప్పిన అరే పిచ్చును అని నిన్ను అంటారు వాళ్ళు కేవలం విని వెళ్ళిపోయేవారు నువ్వు విని వెళ్ళిపోవడం కాదు నీ సహోదరుడు అన్యులకు నువ్వు చెప్పే అతని మరణం నుంచి రక్షించడమే నీ ప్రార్థన అతను ఆల్రెడీ దేవుని తెలియకపోతే చనిపోయిన వాడు దేవుని తెలుసుకోలే అతను దేవుని తెలుసుకోలేకపోతే చనిపోయిన నీకు దేవునికి దేవుని నువ్వు తెలుసుకొని అతన్ని రక్షించడమే మన మన యొక్క ప్రయాసం ఈ లోకంలో ఎటువంటి ప్రయాసం లేదు అందుకే దేవుడు నీ కోసం నా కోసం సిల్వలో మరణించినాడు ఇరవై వచ్చిన వీ నో దట్ ద సన్ ఆఫ్ గాడ్ యాజ్ కమ్ అండ్ యాజ్ గివెన్ అండర్స్టాండింగ్ సో దట్ వీ నో ద ట్రూ గాడ్ బిలీవ్ ఇన్ యూనియన్ విత్ ద ట్రూ గాడ్ ఇన్ యూనియన్ విత్ ది సన్ this is a true god and this is eternal life chudandi devu niku niku goppa pranaka ante devuni oka plan e vidhanga e vidhanga untade ante munde esku ante inta mandi kaapada vartharu inta mandi kaapada varle ani munde plan chestuntadu dev ante itla jarugutunte roju jalsa dina dina mitla jarugutunte oka plan to outundi manam kuda aalochistham kada ee roju em cheskovali రేపేం చేసుకోవాలి ఈ డబ్బులు ఉంటే ఎట్లా సేవింగ్ చేసుకోవాలి మనం కూడా ఆలోచిస్తాం పిఎఫ్ పెన్షన్ వేసుకుందామా లేకుంటే మ్యూచువల్ ఫండ్స్ లో పెడదామా లేకుంటే చిట్టులు కట్టుకుందామా అని మనం ఎంత ఆలోచిస్తాం చెప్పండి ఫ్యూచర్ కోసం అదేవిధంగా అన్నిల కోసం కూడా ఆలోచించాలి ఎందుకంటే వాడు చనిపోయిన వాడు వానికి ఏం తెలియదు ఆల్రెడీ చనిపోయిన వాడు ఆకేం తెలియదు చీకట్లో ఉన్నాడు వాడు ఆ వెలుగు దేవుడు యొక్క వెలుగు నీకు నీ యొక్క వెలుగు ట్రాన్స్మిషన్ కావాలి ట్రాన్స్మిషన్ అంటే వాసన కావాలి నీ యొక్క శక్తి నీ యొక్క వెలుగుని ఇతరులకు చూపించాలి కదా అప్పుడే వాడు గ్రహించగలుగుతాడు నీలో ఉన్న డిఫరెన్సెస్ లేదంటే ఎట్లా గ్రహిస్తాడు చెప్పండి నువ్వు చెప్పినా వినోడు ఏ ఈ బ్రదరే తప్పు మాట్లాడతాడు మనకేం చెప్తాడు అంటాడు ఈ బ్రదర్ ఎట్లా చేస్తే మనకేం చెప్తాడు అంటాడు విన్నర్ వాళ్ళు విన్నర్ వాళ్ళు నువ్వు బెస్ట్ ఎగ్జాంపుల్ ఉంటేనే బెస్ట్ ఎగ్జాంపుల్ వస్తుంది నువ్వు మంచిగా ఉంటేనే ఇంకొక మంచివాడు ఉంటాడు నువ్వు చెడు ఉన్నందుకు ఇంకొక చెడు నీకంటే ఎక్కువ తయారవుతాడు అట్లా మనం ఎక్కడ పోయినా ఆలోచించాలి ఈ ప్రాంతము ఈ వ్యక్తి ప్రార్థన చేయాలి ఫస్ట్ ప్రార్థన ప్రార్థన చేయకపోతే అతని కోసం తెలుసుకోలేవు చూడండి మనుషులో వీక్నెసెస్ స్ట్రెంగ్స్ అని ఆ సాతను వచ్చి వీక్నెస్ పైన కొట్టినందుకో మనం ఇవ్వలేము ఇంకా సాతాను కూడా తెలుసు మన వీక్నెసెస్ ఏంటో మన స్ట్రెంత్ ఏంటో నీ యొక్క స్ట్రెంత్ దేవుడు నీ యొక్క స్ట్రెంగ్త్ ప్రార్థన నీ స్ట్రెంత్ బైబిల్ చదవడం బైబిల్ చదవడం వల్ల కూడా నీకు ఆలోచనలు ఇంక్రీజ్ అవుతుంటాయి జవాబులు వస్తుంటాయి ఆలోచన మనకు పనిచేస్తుంటుంది ఇప్పుడు ఈ చదవంగానే మనకు అర్థమవుతుంది కదా చదువు చదవలేకపోతే మనకు అర్థం కాదు ఇతను ఏం చెప్తున్నాడు నీకు అర్థం కాదు అది మనకు చదివినప్పుడు క్లియర్ వే చూపిస్తుంది మనం చదివినప్పుడు మనకు అర్థం మనం చదివినప్పుడు నేర్చుకోగలుగుతాం గ్రహించగలుగుతాం అయితే దేవు దేవుని యొక్క ఇటర్నల్ లైఫ్ నీ దగ్గర ఉందని చెప్తున్నాడు దేవుని యొక్క కృపాశక్తి నీ దగ్గర ఇతరుల కోసం మనం ప్రార్థన చేస్తే డెఫినెట్ గా కూడా దేవుని కోసం తెలుసుకుంటాడు ఆ బ్రదర్ నువ్వు ఇట్లా చేసినాం నేను కూడా ప్రార్థన మొదలు పెడతా కోసం ప్రార్థన చేయటం ఇంకొక ఆయన కోసం ప్రార్థన చేస్తాడు మన ప్రార్థనలు ఆ విధంగా విధంగా ఉంటాయి కానీ వేరే చర్చస్ లో నేను చూడలేదు ఈ విధంగా వస్తున్నామా కూర్చున్నామా ముప్పై నిమిషాలు వాక్యం చెప్పారా కానుకేషన్ వెళ్ళిపోయినామా మధ్యాహ్నం చికెన్ వండుకొని తిని పోయినామా అతి ఆలోచిస్తారు మళ్ళీ సండే వచ్చింది పొద్దున మళ్ళీ ఇంగ్లీష్ వర్షిప్ కూర్చుంటారు తమిళ్ వర్షిప్ కూర్చుంటారు తెలుగు వర్షిప్ కూర్చుంటాం మళ్ళీ వెళ్ళిపోతాం ఆ విధంగా ఉంది చర్చిస్ట్ చర్చస్లలో కంప్లీట్ గా దేవుని కోసం ఒక వ్యక్తికి తెలియకపోతే వాడు అన్నింటితో సమానం పైన పైన తెలుసుకున్నాడు చూడండి ఎంతో మంది ఆ కంప్లీట్ కూడా తెలుపుకున్న ప్రజలు ఎంతో మంది ఉన్నారు గ్రామాలలో అక్కడ ఊళ్ళలో ట్రైబల్ ఏరియాల్లో మన బ్రదర్స్ ఎందుకు అంతగా కష్టపడి వాక్యం ఎక్కడ దాకా ఎందుకు తీసుకెళ్ళాలనుకుంటున్నారు చెప్పండి వాళ్ళకి తెలియదు ఆల్రెడీ సాతను సగం ప్రపంచాన్ని ఆక్రమించుకున్నాడు ఆక్రమించుకోకుండా ఇంకా సగం ఆక్రమించుకోకుండా నిన్ను నన్ను దేవుడు పెట్టినాడు ఎందుకంటే రోజు ఎంతోమంది చచ్చిపోతున్నాం వాళ్ళకి వాక్యం తెలియదు వాళ్ళకి కంపల్సరీ నరకానికి వెళ్ళిపోతారు హాస్పిటల్ చనిపోతున్నారు యాక్సిడెంట్లు చనిపోతున్నారు మనకున్న సమయం మన కొట్టుబడి సమయము సేవలో గడపాలి ఇంత సమయం ఉంటే అంత సమయం మనం ప్రయత్నం చేస్తున్నాం మన కొరకు కష్టపడాలి ఇతరుల కూడా ఇతరుల కొరకు కష్టపడాలి మన కొరకు ఆలోచించాలి ఇతరుల కొరకు ఆలోచించాలి మన కోసం ప్రార్థన చేసుకోవాలి ఇతరుల కోసం కూడా ప్రార్థన చేసుకోవాలి నువ్వు తెలుసుకొని అల్లే ఉండిపోతే ఏమవుతుందంటే ఒకవేళ నువ్వు చెప్పకపోతే ఏమవుతుందో తెలుసా ఆ టీచింగ్స్ అన్ని నీ దగ్గరనే పెట్టుకుంటే ఏమవుతుందో తెలుసా అన్ని కుళ్ళిపోతే వేస్ట్ అయిపోతుంది నీకు మంచి నాలెడ్జ్ ఉంది మంచి దేవుని అన్ని తెలుసుకోండి అన్ని నీ దగ్గర పెట్టుకుంటే ఇతరులకు ఏం చెప్పగలుగుతావు అందుకే ఇక మనము చాలా అంటే చిన్న ఉదాహరణ చూసుకుందాం ట్యూషన్స్ అని ఎందుకు వస్తారు మ్యాథ్స్ నేర్చుకోండి సైన్స్ నేర్చుకోండి ట్యూషన్స్ ఎందుకు తెలుసా అతనుకున్న నాలెడ్జ్ ఇతరులకు నేర్పించడమే ఇప్పుడు నాకు దేవుని కోసం తెలుసుకుని ఇప్పుడు అర్థమైందా నా నాలెడ్జ్ ఇతరులకు ఎలా ట్రాన్స్ఫర్ చేస్తున్నాను ఒకరు చెప్తున్నగా మనకు తెలిసింది అందుకే దేవుడు ఒకరిని ఏర్పరచుకుంటారు ఐ హ్యావ్ చూజన్ యూ నేను నన్ను ఏర్పరచుకున్నాడు నీ ద్వారా ఇతరులకు తెలియపడాలి కదా ఒకరినే పాస్ కావాలనుకుంటే ఎట్లా ఆయన కూడా తెలియాలి అందుకే ట్యూషన్ మాస్టర్ పది మందికి తెచ్చుకుంటారు అతని నాలెడ్జ్ షేర్ చేస్తున్నాడు షేర్ ఏమొస్తుంది అతనికి డబ్బు వస్తుంది కానీ నీకేమొస్తుంది తెలుసా దేవుళ్ళు ఆత్మ దేవు కోసం ఆత్మలను కాపాడుతున్నావు ఒక్కొక్కటి సేవ్ చేస్తున్నాను అదే సేవింగ్స్ మనం డబ్బులను ఎట్లా దాచుకుంటాము బ్యాంకులలో పెన్షన్ స్కీమ్లలో ఎట్లా మ్యూచువల్ ఫండ్స్ లో అదే సేవింగ్స్ ఒక్కొక్క ఆత్మని మనం సేవ్ చేసుకొచ్చు మా ఈ ఈ ఆత్మ ఎంతో సంతోషించు తెలుసా అప్పుడు చాలా సంతోషం అనిపిస్తుంది వాళ్ళు బాప్తిష్టం అంత విని నేను సిద్ధపడుతున్నాను బాప్తి తీసుకొని ఇంకా ఎక్కువ సంతోషం అనిపిస్తుంది ఒక ఆత్మని కాపాడినని ఎంతో సంతోషం అనిపిస్తుంది తెలుసా చాలా హ్యాపీగా ఫీల్ అవద్దు ఒక్క ఆత్మ నడిపించిన చాలా కష్టం ఒక్క ఆత్మ నడిపిన చాలా కష్టమే కానీ కష్టానికి ఎంత ఎంత శ్రమ ఎంత శ్రమ తెలుసా ప్రార్థనలు మనం వినాలి మనం కరెక్ట్ గా లేకపోతే ఇతరులకు చెప్పి కూడా వేస్టే వారే బ్రదర్ ఏం చెప్పినాడు ఏం అర్థం కాదు గలిబిలి అయిపోతుంది మొత్తం రేపు నువ్వే ఎగ్జాంపుల్ అయితనికి దేవుడు నీకు ఎట్లా ఎగ్జాంపుల్ ఉన్నాడు రేపు ఆ బ్రదర్ ను ఎగ్జాంపుల్ ఈ బ్రదర్ చెప్తాడు కంపల్సరీ సాక్ష్యం ఇస్తాడు ఈ బ్రదర్ ద్వారా నేను దేవుని తెలుసుకున్నాను ఇది ఒక సంవత్సరం అతని ద్వారా నేను బాప్తి తీసుకున్నాను నాకు దేవు దేవుడు తెలివి తెలుసుకున్నాను బ్రదర్ వాళ్ళ నన్ను దేవుని పరిచయం చేసింది ఈ బ్రదరే నేను ఎంత సంతోషంగా ఉంటా చూడండి కదా ఇరవై ఒక చూడండి మై చిల్డ్రన్ కీప్ యువర్ సేఫ్ ఫ్రమ్ ఫాల్స్ గార్ అండ్ పీస్ మే దే బీ అవర్స్ అవర్స్ ఇన్ ట్రూత్ అండ్ లవ్ చూడండి దేవుడు చెప్తున్నాడు చిల్డ్రన్ అనగానే దేవుడు మన గురించే మాట్లాడుతున్నాడు ఫాల్స్ టీచింగ్స్ మనం వింటాం అది కరెక్ట్ చేయకపోతే నీదేవి నువ్వే తప్పు నువ్వే తప్పు చేసిన వాడి వాడు తప్పు చేసేటప్పుడు నువ్వు చెప్పకపోతే నీకు తెలిసి చెప్పకపోతే నువ్వే తప్పు చేసినా అతని మరణం కారణం నువ్వే నువ్వంటే నేను నువ్వే నేను కూడా చెప్పకపోతే అతని మరణం కారణం నేనే కదా అవును తీవ్ర తెలుసుకొని మళ్ళా మధ్యలో పడిపోయినా మళ్ళీ నువ్వు బూస్ట్ అప్ ఇచ్చి లేపాల్సింది నువ్వే అతని కోసం ప్రార్థన చేయాల ప్రార్థన గొప్ప గొప్ప ఆయుధం ప్రార్థన చేయడం వల్ల నీకు జవాబు వస్తుంది అతని వీక్నెస్ స్ట్రెంత్ నీకు తెలుస్తాయి ఏ ఏ టైంలో చెప్పాలో ఏ వాక్యం ఏ ఏ విధంగా అన్నట్టు దేవుడు నడుపు దేవుని ఒక్క స్టెప్ దేవుని కోసమే దేవుడు నిన్ను పది స్టెప్పులు ముందుకు తీసుకెళ్తారు ఒక్క స్టెప్ ముందుకేస్తే దేవుడు దేవా నువ్వు నన్ను నేను రెడీ నేను ముందుకు వెళ్తున్నా నాకు సహాయం తెచ్చి మనం నన్ను ఏర్పరచుకున్నప్పుడు దేనికోసం ఏర్పరచుకున్నాం నా ప్రాణాళిక ఏంది నా ప్లాన్ ఏంది నేనేం చేయాలి నేనేం చేయగలను చూడండి సపోర్ట్ ఇచ్చుకుంటే వెళ్తుంటే ఎన్నో సపోర్ట్స్ వస్తుంటాయి మనకు నాకు ఏం తెలియదు వాక్యం నేను ఎన్నో చర్చలకు వినా వెళ్ళాలి చెప్పిన క్యాజువల్గా వెళ్ళాలి విని రావాలి సువార్త మనం మధ్యాహ్నం రాళ్ళు తినాలి వాడుకోవాలి మళ్ళా సండే వస్తుందంటే మళ్ళా పోవాలి మళ్ళా రావాలి కానీ ఇన్ని రోజులు సువార్త నువ్వే పెట్టుకును లోపట ఇతరులకు చెప్పలేకపోతే అది అంత ఏమవుతుందంటే ఎప్పుడైనా చూడండి రివర్ ఎప్పుడు ఫ్లో అవుతుంటది ఫ్రెష్ వాటర్ అని ఇస్తుంటుంది అదే పాండ్ అంటే అది మురికి గుంట ఏంటంటే గుంట అట్లే ఉండిపోతే ఏమైతే తెలుసా మురికి వాసన నీళ్లు స్టోర్ అవుతే ఏమైతే తెలుసా వాసన వస్తుంటుంది దోమలు వస్తుంటే దోమలు పుడుతుంటాయి మన దాని క్రైస్తవ జీవితం కూడా అంతే నువ్వు ఎప్పుడు ఫ్లో అవుతుండాలి నీ నీ లైఫ్ అనేది ఫ్లో అవుతుండాలి ఇక్కడ నుంచి పాస్ అవడం అవుతుండాలి ఎక్కడ స్టేర్ వాటర్ లాగా నుంచి పోదు స్టేర్ వాటర్ అంటే మనం రోడ్ల మీద చూస్తుంటాం వర్షం పడుతుంటే గుంతలాగా నీళ్ళు నిండిపోతాయి చూడు అవి కొన్ని రోజులకు గ్రీన్ గా మారిపోతాయి పచ్చగా మారిపోతాయి అంటే ఒకరికి ఆ పచ్చ అంటే స్మెల్ భరించలేక ఉన్నద భరించలేక ఉండపోవడమే ఆ గుణగలం మనకి ఇష్టం లేదనమాట అంటే ఆ విధంగా ఆత్మీయంగా మనం చూసుకున్నట్టయితే అలాండిపోతాయి బ్రదర్ అమ్మో అంట అట్లా కాకుండా రివర్ ఎట్లా ఫ్లో అవుతుంటు ఒక నది ఎట్లా ఫ్లో అవుతుంటే అట్లా ఫ్లో అవుతుంటే పోతుంటేనే నీకు ఫ్రెష్ అనేది వస్తుంటుంది ఇంకొక నాలెడ్జ్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంటే ఒకటి ఒకటి ద్వారా నుంచి ఒక ద్వారా అందుకే యోహాన్ ఈ ఫస్ట్ లెటర్ ఎందుకు రాసిందంటే దేవుని సాహసం ఎలా పెంచుకోవాలి ఫాల్సి నుంచి ఇతరులను ఎలా కాపాడాలి వాని కోసం నువ్వు ప్రార్థన అంటే వారి కోసం నువ్వు ప్రార్థన ఎలా చేయాలి నువ్వు ప్రార్థన చేయకపోతే వానికి దేవుని కోసం కొంచెం మన అంటే సత్యము తెలియకపోతే వాడు అన్యుడే సత్యం తెలిసిన వాడు నువ్వు నేనే క్లియర్గా మళ్ళా మళ్ళా ఉంది చూడండి వాక్యము యోహాన్ సువార్త పదిహేను ఉదయం పదహారు వచ్చిన తెలుగులో ఇంకా మంచిగా ఉంది చూడండి ఐ హావ్ చూసన్ యూ నీ కోసం ఏమైతే రాసి పెట్టినాడో దేవుడు ఖచ్చితంగా జరుగుతుంది ఖచ్చితంగా దేవుడు ప్లాన్ వేసుకున్నాడు కానీ మనం దానికి కరెక్ట్ మనము ఆ వేలో వెళ్తున్నాము లేదో మనం సరి చేసుకోవాలి సరి చేసుకోవడం అంటే మనకు ప్రార్థన అవసరం వాక్యం మన జ్ఞానం నింపుకోవడానికి వాక్యాలు అవసరము దేవునితో మాట్లాడడానికి సంభాషణ ఇవ్వడానికి మనకు ప్రార్థన అవసరం నీ కుటుంబ బాడు బాగుపడింది దేవుణంలో అంటే మరి ఇంకొక కుటుంబం కూడా బాగుపడాలి కదా ఇంకో కుటుంబం కూడా నీ విధంగా తయారు కాలే నువ్వు ఇల్లు కొన్నో కారు కొన్నో ఇంకో కుటుంబం కూడా ఆ విధంగా తయారు నేనే కొనుక్కుంటే అవి లోక లోక్ లోకరీత్యంగానే పరలోకంలో రేపు నువ్వు నేను అంటే ఎంత సంతోషంగా ఉంటుంది కదా నువ్వు నేను ఎంత ఆనందంగా ఉంటుంది నువ్వు అతన్ని నేర్పించి పంపించేసిన వాడు వెళ్ళి అతను వెళ్ళిపోయి ఇంత ఇంకో వరకు సువార్థ సువార్థ ప్రకటించి ఇన్ని ఆత్మలు దేవుళ్ళు రక్షించింది అనుకో అప్పుడు నువ్వు ఎంత ఎంత ఉంటుంది ఆహా బ్రదర్ నువ్వు ఎప్పుడైనా కలిసినప్పుడు బ్రదర్ నేను ఇట్లా సువార్త చేస్తున్నా ఇట్లా అంటే ఎంత హ్యాపీగా ఉంటుంది ఒక టూ త్రీ ఇయర్స్ తర్వాత గ్యాప్ లో కలిసినప్పుడు నేను ఈ ప్రాంతంలో సువార్త చేసిన ఇంతమందిని దేవుల్లోకి తీసుకొచ్చిన అనిపించిన అంటే ఎంత ఉంటుంది ఆహా నువ్వేసిన విత్తమే అది నువ్వేసిన సీడే చూడండి ఎంతో మందిని తీసుకొచ్చినది ఒక్కరికి ఆ సీడ్ ఎందు మనం కనిపెట్టాలి అది ఎవరు మనం కనిపెట్టాల వాళ్ళను మన వాళ్ళ కోసం మనం ప్రార్థన చేస్తే వాలు వేరే వాళ్ళు అనేకులను తీసి దేవుళ్ళకి తీసుకొస్తారు అంటే దేవుడు నీ ఒక ద్వారా అనేకులను ఎలా విధంగా ఒక ఇంకొక ద్వారా అనేకులను ఎలా ఉంటే ఇదంతా చేంజ్ ఇప్పుడు నాకు ఎట్లా తెలిసింది వాక్యం నేను ఎట్లాగా అనుకుంటున్నా కేబీపీఎం గ్రూపే కదా నేను ఎట్లా నేర్చుకునేది కేబీపీఎం గ్రూప్ బ్రదర్స్ సిస్టర్స్ ద్వారానే నాకు తెలుపున్నాం లాక్డౌన్ ఎందుకు వచ్చింది మంచిగా నేర్చుకున్నాం లాక్డౌన్ లో నేను అసలు నేను వాక్యమే చెప్పవాణిగా ఆ వాక్యమా రెండు నిమిషాలు చెప్పాలా రెండు నిమిషాలు ప్రార్థన చేయాలా వచ్చినామా అజిన పోస్తున్నామా తిన్నామా నేను వెళ్ళిపోయినా అంతే నేను నేర్చుకున్నది ఏంది నేనేం చేయగలుగుతాను నేనేం చేయలేను నాకన్నీ తెలుసుకున్నాను నేను నేను భయపడేవాడు అరే వాక్యం ఏం చెప్తే బ్రదర్ ఏమని అంటాడా మళ్ళా ఫోన్ చేసి ఆ బ్రదర్ ఏమని అంటాడా ఫోన్ చేసిన తర్వాత మన బ్రదర్స్ ఎంకరేజ్మెంట్ ఇస్తారు నేను చూసిన బ్రదర్ ఎస్ మంచి చెప్పినంటే మనకి ఎంత సంతోషం ఇంకా మనం నేర్చుకుంటాం ఇంకా నువ్వు ఇలా చెప్పాలి ఒక్కొక్కరికి ఒక శక్తి ఒక్కొక్కరికి ఒక టాలెంట్ ఉంది గ్రూప్ ఒక్కొక్కరికి ఒక్కొక్క టాలెంట్ ఉంది ఆ టాలెంట్ ని దేవుడు కాపాడుతూ ముందుకు తీసుకెళ్తుంటాడు నువ్వు చేయగలిగిన శక్తి నీది ఇంతవరకు తర్వాత నీ నుంచి ఇంకొక వారు అతని నుంచి అంత వరకు అతని నుంచి ఇంకొక వారు దేవుడు కంటిన్యూగా చేస్తుంటాడు నువ్వే ఒక్కడివే అన్ని ప్రాంతాలను తిరుగుతావు నువ్వు వెళ్ళలేవు దేవుడికి తెలుసు శక్తి చాలదు అందుకే దేవుడు ఏమంటున్నాడంటే అతన్ని సహోదరుడు ఎవరైనా తప్పు చేయడం వల్ల నువ్వు ఏమైనా చూసినట్లయితే అక్కడనే చెప్పి ముందుకు తీసుకెళ్ళు అనేసి దేవుడు వాక్యంలో సెలవిస్తున్నాడు కాబట్టి మనకున్న ఆలోచనలు ఇతరుల మీద మనకున్న తెలిసినవి అన్ని ఇతరుల ఇతరుల మీద పంపిస్తే అవి ఒక్కొక్కరికి పాస్ అన్ అవుతుంటాయి ఒక్కొక్కరి షేర్ చేయగలుగుతాడు ఇప్పుడు నా బాధ ఎవరు చెప్పుకుంటాం క్లోజ్ ఉన్న వాళ్ళకి చెప్పుకుంటాం లేదంటే ఫ్రెండ్స్ చెప్పుకుంటాం ఎవరు లేకపోతే దేవుతో దేవు దేవుని చెప్పుకోవాలి మన పిటిషన్స్ అన్ని దేవుని దగ్గర దేవా మరి నేను పాలైన ప్రాంతానికి వెళ్తున్నాను నేను అక్కడ ఇంతమంది ప్రజలు ఉన్నారు వాళ్ళకి అస్సలే దేవుని వాక్యం తెలియదు నాకు అక్కడ దగ్గర నడిపింపు దయచేయమని దేవునికి ప్రధాన ఖచ్చితంగా నీకు జవాబిస్తాడు నువ్వు ఏ విధంగా వెళ్ళాలో ఏం తీసుకోవాలో ఏం తీసుకోపోదో అని ఖచ్చితంగా నీకు బయలుపరచబడతాయి ఇప్పుడు ఎగ్జామ్ రాస్తుంటే మనకు క్వశ్చన్ పేపర్ ఏమన్నా తెలుసుంటే అని క్వశ్చన్ లో ఇవి వస్తుంటే ఇవి ఆన్ సార్ చెప్పినప్పుడు ఈ క్వశ్చన్లు నేను నేర్చుకోండి ఇవే వచ్చినట్టు ఎంత సంతోషపడతావు దేవుడు అంత దేవుడు అంత మన మాస్టర్ దేవుడు మనొక టీచర్ టీచర్ అంటే అర్థం ఏందో తెలుసా మాస్టర్ అంటే అర్థమైందో తెలుసా చీకటి చీకట్ చీకట్లో ఉన్న ప్రజలని వెలుగు వెలుగులోకి తీసుకురావడమే తీసుకురావడమే మాస్టర్ పని నీకు చదువు రాకపోతే నీకు చదువు నేర్పించి నేను మంచి ప్రయోజనం చేసినంటే అది మంచితనమే కదా అదే అర్థం మనం చీకట్లో ఉన్నవారు ఎన్ని రోజులు మనం చీకట్లో ఉండే మనం వెలుగులోకి వచ్చినాం నీ వెలుగు పాసన కావాలి ఇతరులకు పాసన అవుతుండాలి ప్రపంచం మొత్తం చీకటిగా ఉన్నది దేవుడిని ఆ వెలుగునిచ్చినాడు ఆ వెలుగుతో ఇతరులను వెలిగించమని కాబట్టి మనం అది చేస్తున్నాం ఇంకెక్కువ చేయాలంటే మనకు దేవుని యొక్క శక్తి కావాలి దీని యొక్క కృప కావాలి పరిశుద్ధాత్మ నడిపింపు కావాలి ఇవన్నీ చాలా ఆయుధాలు అవసరం మనకు ఒక వ్యక్తి యుద్ధానికి పోతున్నంటే అన్ని వేసుకొని పోతాడు జాకెట్ హెల్మెట్ రైఫిల్స్ అన్ని గన్స్ పట్టుకొని ఏమేమి కావాలో బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ నీకు బుల్లెట్ కొట్టినా తాకూడదు ఆ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ అంటే మనకు పరిశుద్ధాత్మ ఎట్లా నడిపిస్తుంది అంటే ఆ శక్తులు కూడా నీ దగ్గరికి రావు భయపడి పారిపోతే ఖచ్చితంగా జరుగుతుంది ఇది ఎందుకంటే నేను ఆ దర్శనం నేను చూసిన అజనగర్లో అందరి కూర్చున్నప్పుడు పరిశుద్ధాత్మ దిగినప్పుడు ఆ ప్రాంతం మొత్తమో నిండిపోయింది ఆ పరిశుద్ధాత్మ ఇతరులకు ట్రాన్స్ఫర్ అవుతుంది నీ దగ్గర ఉంటే ఏమవుతుందో నీకు తెలుసు నీ దగ్గర లేకపోతే ఏమవుతుందో నీకు తెలుసు నాకు తెలుసు అటాక్ అయిపోతాం పడిపోతాం పని చేయలేం నీరసం వచ్చేస్తుంది శక్తిని కోల్పోతాం అన్ని దారి తీస్తుంటది హెల్త్ ప్రాబ్లం కాబట్టి ఈ యొక్క దేవుడు వాక్యం మనకు నడిపింపు కావాలి పరిశుద్ధాత్మ కావాలి ప్రార్థన అవసరం దేవుడు యొక్క చిన్న వాక్యం దీవించిన కాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధమైన దేవాన్ని కొందనాలు స్థులు స్తోత్రం తండ్రి ప్రభా ఇంత మంచి వాక్యం మాకు అనుగ్రహించినందుకు నీకు వందల తండ్రి ప్రభా మాకు నేర్పించిన ప్రభా తండ్రి మమ్మల్ని చూ ఏర్పరచుకునేందుకు నీకు కొందరు మేము ఏర్పరచుకోలేదు తండ్రి మిమ్మల్ని మీరే ఏర్పరచుకున్నారని చెప్పిన అవును తండ్రి నా పట్ల ప్రాణాయానికి ఏముందో మా గ్రూప్ పట్ల ప్రాణాయానికి ఏముందో మాకు తెలియదు కానీ ప్రతి ఒక్కరికి నీ సువార్థ అందబడాలని మేము ప్రయాస పడుతున్నాం తండ్రి ప్రభా మాకు ఆ ప్రయాసాన్ని వ్యర్థం కాకుండా ప్రభా ముందుకు నడిపించమని కోరుకుంటున్నాం తండ్రి మరి నేసే ప్రభా నీ పరిశుద్ధాత్మ నీ ప్రేమ నీ కృప మా గ్రూప్ లో మాకు తండ్రి ప్రభా ఎన్నో డిఫరెన్సెస్ చర్చి చూసినాం తండ్రి ప్రభా కానీ అక్కడ పశుద్ధాత్మ లేదు మంచి సాహసం లేదు తండ్రి ప్రభా మంచి సాహసం కావాలి ఎంకరేజ్మెంట్ కావాలి సపోర్ట్ కావాలి ఒకరికి ఒకరి సపోర్ట్ కావాలి మా యొక్క తలంతులు ఇతరులకు ట్రాన్స్ఫర్ కావాలి తండ్రి మా యొక్క మేము ఏమైతే తెలుసుకున్నామో ఇతరులకు ట్రాన్స్ఫర్ కావాలి తండ్రి ప్రభా మేము అన్ని తెలుసుకొని మేము మాలోనే పెట్టుకుంటే అవన్నీ తండ్రి ప్రభా అవన్నీ ఇతరులకు నేర్పించాలని కోరుకుంటున్నాం తండ్రి ప్రభా మాకు ఆ విధంగా తీర్చిదిద్దామని కోరుకుంటున్నాం తండ్రి ప్రభా ఎస్సయ్యా మేము చీకట్లో ఉన్నవారం తండ్రి ప్రభా మీరు మమ్మల్ని వెలుగులోకి తెచ్చినారు తండ్రి ప్రభా నీ సాక్షి బిడ్డలుగా మమ్మల్ని నిలబెట్టుకున్నది నీకు ఉందండి ప్రభా రేపు గొప్ప సాక్ష్యం మాకు మా పట్ల ఉందంటే ప్రభా మీరు గెలిచిన వారు అవుతారు ఆ విధంగా మేము గెలిపించే మీ శక్తిని మాకు దయచేయండి ప్రభా మేము ఎప్పుడు గెలిపిస్తూ మేము ముందుకు వెళ్ళట సాయం తెచ్చామని కోరుకుంటున్నాం తండ్రి ప్రభా ప్రభా మా యొక్క కేబీపీఎం గ్రూప్లో ప్రతి ఒక్క ప్రదర్శన సిస్టమ్ దీవించి ఆస్వాదించండి మంచి ఆరోగ్యంతో అయినా సో ప్రభావ వాళ్ళు నేర్చుకునే అన్ని ఇతరులకు పాస్ గైట్ ఒక సాయం తెచ్చామని కోరుకున్నాం తండ్రి ప్రభా ఒక అన్ని తప్పు చేస్తే అతని కోసం ప్రార్థన చేయాలి తండ్రి ఆ విధంగా గొప్ప శక్తిని మాకు నీకు వందనని తండ్రి మా దగ్గర ఉన్నాయి తండ్రి ప్రభా పొందుకున్నాం తండ్రి కానీ మేము వాడుకోట్లేం తండ్రి వృధా వేస్ట్ చేస్తున్నాం తండ్రి ఎందుకంటే దినములు చాలా చెడ్డగా ఉన్నాయి తండ్రి ప్రభా చాలా ఘోరమైన డేస్ లో ఉన్నాం చాలా ఘోరమైన ప్రజల మధ్యలో ఉన్నాం తండ్రి ప్రభా నీ యొక్క శక్తిని మాకు కావాలి తండ్రి ప్రభా నీ యొక్క ఆయుధములు మాకు కావాలి తండ్రి ప్రభా మాకు ఇచ్చిన తండ్రి ప్రభా మం ఏ విధంగా ఉపయోగించుకోవాలి అది ఎప్పుడు ఉపయోగపడుతుంది అది మేము ఎప్పుడు టైంకి ఉపయోగించుకోవాలా అది మాకు నేర్పించమని కోరుకుంటున్నాం తని ప్రభా మరి ప్రతి ఒక్క వాక్యం విన్న ప్రతి ఒక్క ప్రదర్శిస్టన్ దీవించండి కుటుంబంలో మంచి ఆరోగ్యాన్ని తెచ్చామని కోరుకుంటాం తండ్రి ప్రభా కరెక్ట్ మేము ఏ టైంకి అయితే అవన్నీ పాసన్ సాయం తెచ్చామని కోరుకుంటాం తండ్రి ప్రభా మరి యొక్క వాక్యం ధరతో మాట మాతో మాట్లాడినందుకు నీకు వంద తండ్రి ప్రభా నేను కూడా నేనేసా ఏమి నే ఇదివరకైతే ఏం నేర్చుకోలేను తండ ప్రభా ఈ గ్రూప్లకు అన్ని నేర్చుకున్నాను తండ్రి మరి ఏస ఈ గ్రూప్ పట్ల ఏముందో నీకు తెలియదు తను చెడు నుంచి కాపాడుతున్నావు మంచి భయంకరమైన రోగాల నుంచి కాపాడుతున్నావు తండ్రి నేనేసే ప్రభా మా ద్వారా నేనేసే ప్రభా అనేకులు కాపాడవాలని మేము కోరుకుంటున్నాం తండ్రి ప్రభా నీ యొక్క మాకు దయచేయమని ప్రభా దాన్ని పరిశుద్ధాత్మ నడిపింపు దయచమ్మని కోరుకుంటాం తండ్రి ప్రభా మనకు వాక్యం మీ చేకప్పకిస్తూ యేసుక్రీస్తు నామంలో అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి ఆమెన్ మన ప్రభు అయిన కృప ప్రేమ శాంతి సమాధానం నడిపింపు ఎల్లప్పుడూ సదాకాలం తోడైండుగాక ఆమెన్ ప్రైజరాజ్ సిస్టర్ అందరికి ప్రైజ్ రాజ్ ప్రైజ్